డిస్కో రికార్డింగ్ కంపెనీ వారి ఏడుపాయల దుర్గమ్మ పల్లె పదాలు బతుకమ్మ పాటలు గానం చిగురుల ఐలమ్మ బృందం నిర్మాత శ్రీమతి గనౌర యాదగిరి రావు సహ అనిల్ కుమార్ మరి సునీల్ కుమార్ ాపాయల దూరుగమ్మాయగల్లదమ్మా ఎడపాయ దురుగమ్మా తంది శంకరుడు ఎడపాయల దురుగమ్మా తల్లి పార్వతి ఏడుపాయల దురుగమ్మ కైలాసం గెలిచినేమో ఎడుపాయల దురుగమ్మ కైలాసం దూరుగమ్మ భూలోకం వచ్చినారా ఎడపాయల దురుగమ్మ భూలోకం దూరుగమ్మ శంకరుడు ఏలేటి ఎడుపాయల దురుగమ్మ శంకరుడు శివనంది కోటలేమో ఎడుపాయల దురుగమ్మ శివనంది కోటలేమో దూరుగమ్మ చిలికాయల కాచీరు ఎడుపాయల దుర్గమ్మ కాచీరు పార్వతి ఏ లేడి ఎడపాయల దూరుగమ్మ పార్వతి ఏ లేడి ఎడపాయల దూరుగమ్మా పంచన్న గీరులేమో పంచన్నగిరులేమో ఎడపాయల దూరుగమ్మ సక్కాని దేవుడేమో ఎడపాయల దురుగమ్మ సక్కాని దేవుడేమో ఎడపాయల దూరుగమ్మా లోకాల శంకరుడు ఎడపాయల దురుగమ్మ లోకాల శంకరుడు ఎడపాయల దూరుగమ్మా వా తల్లి పార్వతి ఏడుపాయల దూరుగమ్మ వా తల్లి పార్వాతి ఎడపాయల దూరుగమ్మా వా యొక్క దేవుడు పన్నెండు వేళ్లకేమో ఎడపాయల దురుగమ్మా పన్నెండు మార్గం వచ్చే ఎడపాయల దురుగమ్మా పర్వతిని విలిపిచ్చే ఎడపాయల దురుగమ్మ పర్వతి మారుగాము ఎడపాయల దురుగమ్మ నాకైనా వచ్చినాదే ఎడపాయల దూరుదమ్మా దేవతలకు చేడపాయల దురుదమ్మా ఏడాదికొక్కసారి ఎడపాల దురుదమ్మాదిల దూరుదమ్మా రాజువులకు చేడపాయల దురుదమ్మా రాజులకు ఏడాదికి ఒకసారి ఎడపాయల దూరు అమ్మాది ఒకసారి మార్గం ఉంది ఎడపాయల దురుగమ్మల దేవతలకు పన్నెండు వేళ్ళకేమో ఎడపాయల దురుగమ్మ పన్నెండు వేళ్ళకేమో ఎడపాయల దూరుగమ్మా ఒకసారి వచ్చునమ్మా ఎడపాయల దుర్గమ్మాటానే మార్గమైనా ఎడపాయల దురుగమ్మల నేనైనా నా వెంట వద్దు బామ ఎడపాయల దురుగమ్మా మగవాళ్ళ ఎంబడేమో ఎడపాయల దురుగు వాడళ్ళు వస్తే బామా ఎడపాయల దుర్గమ్మల దూరుగమ్మ దొంగాన బర్రెలాగు ఏడపాయల దురుగమ్మ బర్రెలా ేసినట్టు ఎడపాల దురుగమ్మేల దూరుగమ్మా ఉంటాది ఓ బామా ఎడపాయల దురుగమ్మా నువ్వెట్ల వన్నా కూడా ఎడపాయల దురుగమ్మ నువ్వెట్లా నేనైనా వస్తా ఎడపాయల దురుగమ్మా చెప్పి వీనవేమే ఎడపాయల దురుగమ్మేల వద్దన్న వస్తానంటావు ఎడపాయలదు రుగమ్మ వద్దన్న వస్తానంటావులమ్మ లోకాల శంకరుడు ఎడపాయలదు రుగమ్మ లోకాల శంకరుడు గదిరించి పెట్టినాడు ఎడపాయల దురుగమ్మది పెట్టినాడు వద్దన్న వస్తా నేను ఎడపాయల దురుగమ్మ వద్దల దూరుగమ్మా కాదన్న వస్తా నేను ఎడపాయల దురుగమ్మాదన్న దూరుగమ్మా ముడి పట్టు పట్టినాది ఎడపాయల దురుగమ్మాదిపాయల దూరుగమ్మా హింబాడి కలిగినాది ఎడపాయల దురుగమ్మా ఎంబాడి కలిగినది ఎడపాయల దురుగమ్మాంబాడు కలిగినది ఎడపాయల దూరుగమ్మా వద్దన్న వస్తానే ఎడపాయల దురుగమ్మా వద్దన్న వస్తానే ఎడపాయల దూరుగమా కాదన్న వస్తానే ఎడపాయల దురుగమ్మా కదన్న వస్తానే ఎడపాయల సరే మంచిదన్నడేమో ఎడపాయల దురుగమ్మే సక్కాని పార్వతిని ఎడపాయల దురుగమ్మా ఎంబాడి పెట్టుకొని ఎడపాయల దురుగమ్మా ఎంబాడి పెట్టుకొని ఎడపాయల దురుగమ్మా భూలోకం మీదనేమో ఎడపాయల దురుగమ్మ భూలోకం మీద ఏటాని మార్గమేమో ఎడపాయల దురుగమ్మా పోతుంటే గూడనేమో ఎడపాయల దుర్రులపాయల దురగమ్మా మీద గురిసే ఎడపాయల దురగమ్మాసేపాయల దూరని శంకరునికి ఎడపాయల దురగమ్మకిని చెట ఎడపాయల దురుగమ్మాని చెట ఎడపాయల చెమటల్లుగా చెటీసి ఎడపాయల దురుగమ్మీల నాలాకు కొట్టినాడు ఎడపాయల దురుగమ్మ నాలాగమ్మాయల దూరుగమ్మ నాలాకు కొట్టినాడు ఎడపాయల దూరుగమ్మలూన బీగాల ఎడపాయల దురుగమ్మల ఎడుపున తోటి కూడా ఎడపాయల దురుగమ్మ లీమించే ఎడపాయల దురుగమ్మించేరుల్ల జలీమించే ఎడపాయల దుర్గమ్మించేపాయల పుట్టేది ఊతుంటే వెడపాయల దురుగమ్మా పన్నెండు భోజనాల ఎడపాయల దురుగమ్మా ఎత్తుళ్ళు పెరిగినది ఎడపాయల దురుగమ్మా నన్ను ఎవరుగా పుట్టించిన వారు ఎవరు ఎడపాయల దురుగమ్మ పుట్టించిన వారు భూలోకం మీద నన్ను ఎడపాయల దురుగమ్మ భూలోకం మీద నన్నుకాయల దూరమ్మా పుట్టించినోళ్ళు ఎవరు ఎడపాయల దురుగమ్మ పుట్టించినోళ్ళు ఎవరుగమ్మా సక్కాని దురుగమ్మా ఎడపాయల దురుగమ్మా సక్కాని దూరుగమ్మాడపాయల వా తండ్రి శంకరునికి ఎడపాయల దూరుగమ్మా తల్లి పార్వతికి ఎడపాయల దురుగు పార్వతికి అడ్డం తొలిగినది ఎడపాయల దురుగు అయ్యయ కన్న తండ్రి ఎడపాయల దురుగమ్మ తండ్రి పుట్టించిన నన్ను గాని ఎడపాయల దురుగు పుట్టించిన నన్ను గాని ఎడపాయల దుర్లుగా పుట్టిగా ఎడపాయల దూర్గామా భూలోకం మీద నాకు ఎడపాయల దుర్గామా భూలోకం మీద నాకు ఎడప ఎక్కాడ నిలువాలే ఎడపాయల దురుగమ్మా ఎక్కడ నేను బంధు ఎడపాల దురుగమ్మా దిగుధీముల దురుగమ్మా అయ్యయ్య కన్న బిడ్డ ఎడపాయల దురుగమ్మ బిడ్డమ్మా నా బిడ్డ దురుగమ్మ ఎడపాయల దురుగమ్మా బిడ్డను చూసినాడు ఎడపాయల దురుగమ్మా నా కన్న బిడ్డవేమో ఎడపాయల దుర్గామ్మా నా కన్న బిడ్డలేమో అమ్మ కరకార పొద్దులేమో ఎడపాయల దుర్రుగమ్మా కరకార పొద్దులేమో ఎడపాయల దూరు గమ్మ పొద్దుళ్ళు ఎడపాయల దురుగమ్మా పొద్దులు పొడవ వచ్చేటి సూర్యుడిని ఎడపాయల దుర్గమ్మల దృగమ్మ చూసినాది ఎడపాయల దుర్గమ్మల వా యొక్క బాలుడారు ఉన్నడమ్మా నీ నేను పుట్టినందుకు ఎడపాయల కన్న తండ్రి ఎడపాయల దుర్గమ్మా పుట్టించినందుకయ్య ఎడపాయల దురుగమ్మ పుట్టి ఒక్కానే పోరాము ఎడపాయల దుర్గమ్మ ఒక్కానే నేనైనా కోరుతున్నా ఎడపాయల దుర్గమ్మ నేనైనా యొక్క సూర్యున్ని ఎడపాయల దుర్గమ్మ సూర్యుని ఎడపాయల దూరు నాకు పెళ్లి జయ్యమయ్య ఎడపాయల దురుగమ్మయ్యూమ్మ మంత్రిది అన్నడేమో ఎడపాల దురుగమ్మే సకాని శంకరుడు ఎడపాయల దుర్గమ్మ నా బిడ్డ చెప్పిన పాని ఎడపాయల దుర్గమ్మ బిడ్డ చెప్పిన పాని గమ్మ చెయ్యాకపోతనేమో ఎడపాయల దురుగమ్మో గమ్మ నన్నైన సంపునేమో ఎడపాయల దుర్గమ్మ హనిగూడ శంకరుడు ఎడపాయల దురుగమ్మలూల ఎడపాయల దురుగమ్మ దేవతూలపాయల పిలిపించి దేవుడేమో ఎడపాయల దురుగమ్మ పిలిపించి దేవుడేమో లగ్గంబు చేసినాడు ఎడపాయల దురుగమ్మ లగ్గంబు చేసినాడు అమ్మా మళ్ళీ మీ ఎడగబట్టే ఎడపాయల దురుగమ్మ మళ్ళీ మీ ఎడగబట్టేపాయల దూరు గమ్మా అయ్యయ్య కన్న తండ్రి ఎడపాయల దురుగమ్మ తండ్రి భూలోకం మీద నేను ఎడపాయల దురుగమ్మలోకం నా పూజలు చేసేవాళ్ళు ఎడపాయల దురుగమ్మా భక్తులు ఎవరునైనా ఎడపాయల దురుగమ్మా బదనాలు చేసేవాళ్ళు ఎడపాయల దురుగమ్మల అమ్మ ఎవరు ఉన్నరయ్యా ఎడపాయల దురుగమ్మా ఎడపాయల దూరు గమ్మా సకాని దూరుగమ్మా ఎడపాయల దూరు గమ్మా సకాని దూరు తండ్రేని వెనగవట్టే ఎడపాల దురుగమ్మ తండ్రి అమ్మ తండ్రిని అడగబట్టే ఎడపాయల దురుగమ్మేల అమ్మ వా యొక్క పార్వాతి ఎడపాయల దురుగమ్మల దురుగమ్మల పర్వతి అందునానే ఎడపాయల దుర్గమ్మీల చెయ్యి వెట్టి ఎడపాయల దురుగమ్మ ేవిని వేడుకోని ఎడపాయల దురుగమ్మలూనడు బులలు ఎడపాయల దురుగునూరు అమ్మ ఎడుగురిని కూడానేమో ఎడపాయల దురుగమ్మేమో ఎడపాయల అమ్మ వామేను చేసినాది ఎడపాయల దురుగమ్మ వామేసినాది ఎడపాయల అమ్మ వాయొక్క డు బులల్లు ఎడపాయల దురుగమ్మ వాయొక్కడు బులలు మలమ్మలమ్మలొక్కదాని ఎవరు లేరు ఎడపాయల దురుగమ్మా అమ్మా నా తోడు ఎవరునైనా ఎడపాయల దురుగమ్మా నీ సిన్ని చెల్లెలమ్మ ఎడపాయల దురుగమ్మ లిసినాడు ఎడపాయల దురుగమ్మలని విలిసినాడు ఎడపాయల దురుగమ్మను అమ్మ వకాలు జలెండ్లు ఎడపాయల దురుగమ్మల అమ్మ మీరైన ఉండుండ్రి ఎడపాయల దురుగమ్మ మీరైన మ్మా అయ్యయ్య కన్న బీట ఏడు పైల దూరుగమ్మా అయ్యయ్య కన్న బీట పేరు మీద ఎడపల దుర్గమాడమీ రొట్టెలమ్మాడప దుర్గమ్మా రొట్టలేమో ఎడపాగమ్మా ఓమాన రొట్టలేమో ఎడప దుర్గా అమ్మాని అయిన ఉన్నయమ్మా ఎడపాల దురుగమ్మాని అయిన ఉన్నాయమ్మా ఎడపాయల దూర అమ్మాన్ని చిన్ని చెల్లెలికి ఎడపాల దురుగ అమ్మా ఘటాము కుండలేమో ఎడపాయల దురుగమ్మ కుండల గవన పిల్లలేమో ఎడపాయల దురుగమ్మ పిల్లలేమాన పిల్లలేమో ఎడపాయల దురుగమ్మ పిల్లలేమా అమ్మా మేకాన పోతులేమో ఎడపాయల దురుగమ్మా అమ్మాకు పోతురమ్మా ఎడపాయల దురుగమ్మకు పోతురమ్మా ఎడపాయల దూరుగమ్మానూరులా ఎడపాయల దూరుగమ్మా నువ్వైనా పుట్టినావే ఎడపాయల దూరుగమ్మా నువ్వైనా పుట్టినా తోటలల్లా ఎడపాయల దురుగమ్మా బిడారి చెల్లెలుంటదమ్మా ఎడపాయల దురుగమ్మల తన తండ్రి తోటినేమో ఎడపాయల దురుగు తండీ తోట ఎడప లవుళ్ళు తీసుకొని ఎడపాయల దురుగమ్మల దురుగమ్మాతనేపాయల దుర్గమ్మా దుర్గమ్మ ఉన్నదేమో ఎడపాయల దురుగమ్మేల అమ్మ చిరుతూనే తోటలల్లా ఎడపాయల దురుగమ్మల మైసమ్మ ఉన్నదేమో ఎడపాయల దురుగులమ్మా సకాని పల్లె ఉంది ఎడపాయల దురుగమ్మా సకాని పల్లె ఉంది అమ్మా ఎంత కొనము దగ్గరనే ఎడపాయల దురుగమ్మానము దగ్గరనే ఒక చిన్న పల్లె ఉంది ఎడపాయల దురుగమ్మల ఒక తల్లిగా అన్నవాళ్ళు ఎడపాయల దురుగమ్మల దురుగు అమ్మ మేధారి అమ్మ ఎల్తానే కట్టెలాకు ఎడపాయల దురుగమ్మల మనమైన ఓదమాని ఎడపాయల బండ్లు కూడా ఎడపాయల దురుగు వాళ్ళైన కట్టుకుండ్రు ఎడపాయల దొరుగమ్మా సకాని మేతరళ్ళు ఎడపాయల దురుగమ్మేతమ్మ బండ్లైన గట్టుకొని ఎడపాయల దురుగమ్మల గారీబు వాళ్ళు వాళ్ళు ఎడపాయల దురుగమ్మ దగ్గరికి ఎడపాయల దురుగమ్మల అమ్మ వాళ్ళైనా వచ్చినారు ఎడపాయల దురుగమ్మ వాళ్ళు అమ్మ బండ్లైన విరిసినారు ఎడపాయల దురుగమ్మ విరిసినారు ని ఎడ్లనేమో ఎడపాల దురుగమ్మా చెట్టుకు గాడపాయల దురుగులముడికి ఎడపాయల దురుగమ్మా అమ్మా మిత్రులు వచ్చినారు ఎడపాయల దురుగమ్మా చుట్టుముట్టు కూడామో ఎడపాయల దురుగమ్మా పొత్తిళ్ళు ట్టు ఎడపాయల దురుగు అమ్మినట్టు వా యొక్క వనము ఉంది ఎడపాయల దురుగు ఉన్నదేమో ఎడపాయల దురుగమ్మాని వాణిల దురుగమ్మా సక్కాని మేతరలు ఎడపాయల దురుగమ్మానమైన గొట్టవట్రి ఎడపాయల దురుగమ్మా వాళ్ళ చేతు మ మాయతోటి ఎడపాయల దురుగమ్మ మాయతో చేతువులు విరుగుతుండే ఎడపాయల దురుగమ్మలు అమ్మ కళ్ళైన విరిగవటే ఎడపాయల దురుగమ్మే అమ్మ వా యొక్క మేతరలు విడపాయల దురుగమ్మేతరలు అమ్మ ఇదేమి చిత్రమాని ఎడపాయల దురుగమ్మ డిపైరి ఎడపాయల దురుగమ్మరితానే పోయినారా ఎడపాయల దురుగమ్మల సక్కాని అమ్మవారు ఎడపాయల దురుగమ్మామ్మా కలగల్ల పొయ్యినారా ఎడపాయల దురుగమ్మలమ్మ పలువారు కాదునయ్యా ఎడపాయల దురుగమ్మయ్యా పగవారు గారునయల దూరుగమ్మాయలు నేను ఎడపాయల దూరుగమ్మా నేను దూరుగమ్మను నా యొక్క పండుగలు ఎడపాయల దూరుగమ్మా నా యొక్క పండుగలు మీరైనా చేస్తానంటే ఎడపాయల దురుగమ్మ మీరైనా చేస్తానంటే మీకన్ని మంచిగాను ఎడపాయల దురుగమ్మా నల్ల చేతున్నయ్యా ఎడపాయల దురుగమ్మా లు ఎడపాయల దురుగమ్మా ఎప్పుటోల లేసినారు ఎడపాయల దురుగమ్మా వాళ్ళకి వాళ్ళునేమో ఎడపాయల దురుగమ్మో అమ్మ మాట్లాడుకుంటా ఉండ్రు ఎడపాయల దురుగమ్మా అయ్యయ్య తమ్ముడారా ఎడపాయల దురుగమ్మారామా దురుగమ్మ అమ్మ మాయనంట ఎడపాయల దుర్గమ్మ దుర్గమ్మ మాయనంట ఎడపాయల దుర్గమ్మ